కళాప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఐదవ చాప్టర్ మరుపురాని సంఘటనలు నా చిన్నతను ఎంతో ఆనందంగా గడిచింది ఆ మధుర స్మృతులు మరుపురాని విచిత్ర సంఘటనలు ఆ నా కళ్ల ముందు కట్టినట్టున్నాయి అమ్మ అత్తయ్యల ఆభ్యాయత నాన్నగారి నవ్వించే కబుర్లు నాలెడ్జ్ను పెంచే లెసన్సు మామయ్య కృష్ణశాస్త్రి మమకారపు మాటలు నవీన ఆదర్శాలు తో పెరిగిన నేను అవన్నీ ఎలా మర్చిపోగలను అప్పుడు నాకు ఎనిమిదేళ్లు నాన్నగారు వింజమూరి లక్ష్మీనరసింహారావు గారు నన్ను కూర్చోబెట్టి పురాణగాథలు శ్లోకాలు అమర కోశం శబ్దమంజరీలాంటివి చెప్పి నేర్పించడమే కాకుండా సామెతలు సమస్యలు పొడుపు కథలు చిక్కుప్రశ్నలు కూడా చెప్పేవారు అన్నింటికంటే నాన్నగారు చెప్పే తలక్రిందు మాటలు చాలా సరదాగా ఉండేవి అన్ని తిరగేసి మాట్లాడేవాళ్లు మహాగమ్మత్తుగా ఇంకా నమ్మేనమా దేవుల్పల్లి కృష్ణశాస్త్రి తన ధోరణిలో బొల్లికబుర్లు అని గంటల తరబడి చెప్పేవాడు వాటిని మేము ఫిప్పీ కబుర్లు అనేవాళ్ళం ఎందుకో తెలీదు బొల్లికబుర్లంటే అర్థంలేని సిల్లీ మాటలన్నమాట ఆ మాటలకి తలాతోక ఉండదు సిల్లీగా ఉన్నా వినుసొంపుగానే ఉండేవి అందులోనూ నా మేనమామ కవి చిన్న పిల్లలు కూడా మెచ్చుకునే విధంగా చిత్ర విచిత్రమైన మాటల్ని చిలువలు పలవులు పెట్టి ఉపయోగించి నవ్వించేవాడు అప్పటికి మామయ్యకింకా పిల్లలు లేరు ఆ రోజుల్లో పెద్దవాళ్లు పిల్లలతో సరదాగా చాలా సమయం గడిపేవారు మా నాన్నగారు ప్రసిద్ధికెక్కిన నాటక రచయిత ఆ రోజుల్లో అనగా ముక్కాలు శతాబ్దం క్రిందట ముఖ్యమైన కాలక్షేపం నాటకాలే నాన్నగారి నాటకాలు వ్రాయడమే కాకుండా నాటకాల్లో చాలా బాగా నటించేవారు కూడా మంచి ఖంగుమనే కంచుకంఠంతో పద్యాలు బాగా చదివి నాటకం రక్తికట్టించేవారు నాన్నగారికి పేరు ప్రతిష్టం తెచ్చిన పాత్రలు పాదుకాపట్టాభిషేకంలో దశరథుడు సారంగధరలో రాజరాజనరేంద్రుడు ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు కన్యాశుల్కంలో రామప్పవద్దులు అనార్కలీలో అక్బర్ గయోపాఖ్యానంలో గాయడు పాత్రులు ఒకసారి గయోపాఖ్యానం కాంపిటీషన్ నాటకం వేశారు ముఖ్యమైన గైడు వేషం ఇద్దరు వేశారు ఇంటర్వెల్ వరకు ఒక గైడు ఇంటర్వెల్ తర్వాత మరొక గైడు వీరిద్దరిలో బాగా పాడి నటించినవారికి ఫస్ట్ ప్రైజు మొదటికి మొదటి గైడు మా నాన్నగారు నాన్నగారి పద్యం చదివినప్పుడు బాగుండడమే కాకుండా స్పష్టమైన భావయుక్తమైన ఉచ్చారణతో సంభాషణలు మరీ బాగుండేవి ఓ ఈరోజు నాటకంలో బాగా నటించి అందర్ని మెప్పించి ప్రైజ్ సంపాదించాలనే ఆదుర్థాలు మొదటి సీనులో స్టేజి మీద ప్రవేశిస్తూ నెర్వస్ అయిపోయి కంగారులో నాలుగు తడబడి ఆపాడు నారదుడు అనడానికి బదులుగా ఆపాడు నారదుడు అన్నారు అంటుంటే డైలాగు పూర్తవగానే పూర్తవ్వకుండానే నాన్నగారి డైలాగు వినడం వల్ల అంతకంటే కంగారు పడిపోయిన అతని నాలుగు కూడా తడబడి యుడా గయపడకము అంటూ ప్రవేశించాట ఇద్దరు ముఖ్య వేషదారులిలాగా మాట్లాడుతుంటే ఆడియన్స్ రియాక్షనేలాగుందో నాన్నగారు మమ్మల్ని నవ్వించడానికి తలకేందులు మాటలు చెప్పి చెప్పి అలవాటైపోయి ఒకప్పుడు ముఖ్యమైన సంభాషణలో కూడా అవి దొర్లి రసాభాసైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఒకసారేమైందంటే కాకినాడలో మా ఇల్లు రైల్వేస్టేషన్కి దాదాపు ఎదురుగానే ఉంటుంది అయినా ఎన్నిసార్లు ట్రైన్ మిస్ అయ్యేవాళ్ళం నా అలంకరణ పూర్తిగాకపోవడం వల్ల అప్పటికే నేను పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఆర్టిస్టుని ఒకప్పుడు కొన్ని నిమిషాలు నేను వచ్చేవరకు రైలు ఆపేవారు మా కుటుంబమంతా బంధువుల ఇంట్లో పెళ్లికి తాడేపల్లిగూడెం వెళ్లవలసొచ్చింది నాకు పదమూడేళ్లుంటాయనుకుంటా చిన్నప్పటినుంచి అలంకరణకి ఆలస్యానికి పేరెక్కిన నేను యధాప్రకారం ఆలస్యం చేయడం వల్ల ట్రైన్ వచ్చే ముందు ఆఖరి నిమిషంలో స్టేషన్కి చేరుకున్నాం నానగరు టిక్కెట్లు కొనడానికి పరిగెత్తారు పాపం నానగరు చెప్పలేనంత కంగారు మనిషి హడావిడిలో తాడేపల్లి గూడెం అని పలకక గాడేపల్లి తూడానికి ఐదు టికెట్లు ఇవ్వమన్నారు స్టేషన్ మాస్టర్ వాట్ అని నవ్వుతుంటే టైం అయిపోతుందయ్యా నవ్వుతావుంటి గాడేపల్లి తూడానికి ఐదు టికెట్లు కావాలి అని మళ్ళా అలాగే తడబడుతూ మాట్లాడారు తొందరలో ఆ పేరుగల ఊర్లేదు పొండయ్యా అని మళ్ళానవ్వాడు ఆ స్టేషన్మాస్టరు తన తప్పు తెలుసుకోకుండా స్టేషన్ తో వాదిస్తుంటే రైలు కాస్తా వెళ్ళిపోయింది నాన్నగారి తలక్రిందు మాటల వల్ల వచ్చిన తంటాలు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అవి బాగా జ్ఞాపకం ఉన్నాయి